ఇహపర సాధనమీతలపు సహజ జ్ఞానికి సతమీతలపు సిరులు ముంగిటను జిగిదడబడగా హరిని మరువనిది యదితలకు సరిగాంతలెదుట సందడిగొనగా తిరమైభ్రమయనిదే తలపు వడలి వయోమదప్పప్పతిల్లినను అడచిబెలుగుట యదితలపు కడగుచు సుఖదుఖములు ముంచినను జడియని నామస్మరణమే తలపు మతి సంసారపు మాయగప్పినను అతికాంక్ష జ్వరణిదది తలపు గతియై గాచిన సతతము నితని శరణమే తలపు